శంకర భగవత్పాదుల వారు ఆ పిమ్మట జీవన్ముక్తిని లక్షణాలు జీవన్ముక్తుని లక్షణాలు గురించి వివరిస్తూ ఉన్నారు ప్రతి జీవుడు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం జీవుడు అంటే జీవించి ఉండగానే మోక్షం పొందిన వాడు ఎలా ఉంటారు వాళ్ళనే కదా జీవన్ముక్తులు అంటాం ఆ జీవన్ముక్తులు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళ ఆలోచనా విధానం వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క చేసేటువంటి చర్యలు ఇవన్నీ కూడా శంకర భగవత్పాదుల వారు జీవన్ముక్తుని లక్షణాలలో వివరించి చెబుతూ ఉన్నారు ఇది తెలుసుకొని మనం కూడా జీవన్ముక్తులం అవునో కాదో పరిశీలించుకోవాలి ఆ రకంగా ప్రవర్తించాలి జీవన్ముక్తుని లక్షణాలు బ్రహ్మాకారదాస్తిహ్యా సదా స్తయార్ముక్తబాహ్యావేదిత భోగ్య భోగకలను నిద్రాలువత్ బాలవత్ స్వప్నాకిత లోక జగదిదం పశ్యన్ క్వచిల్లబ్ధీ రాస్తే కష్టిదనంతపుణ్యఫల భుగ్ధన్య సమాన్యోభువి సుఖనిద్రలో ఉన్న వ్యక్తి లేదా పసిబాలుడు ఇతరులు ప్రేరేపించినప్పుడే ఆహారం నీరు తీసుకుంటాడు అలాగే సర్వకాల సర్వావస్థలలో పరబ్రహ్మమునందే లయమై ఉండటం వల్ల జ్ఞాని ప్రపంచాన్ని ఒక స్వప్నంలా చూస్తూ అప్పుడప్పుడు మాత్రమే దానితో అనుసంధానం చేస్తాడు ఆహారాదులను అర్ధచేతనావస్థలో తీసుకుంటూ తన అనంతమైన పుణ్యఫలాలను అనుభవిస్తూ కృతకృత్యుడై ఉండే జ్ఞాని చాలా అరుదు స్థితప్రజ్ఞతి రయం య సదానందమ్ను బ్రహ్మణ్యవ విలీనా నిర్వికారో వినిష్క్రియ స్థితప్రజ్ఞుడైన సన్యాసి తన చిత్తాన్ని సచితానందంలో లయించి నిరాకార నిష్క్రియ శాశ్వత బ్రహ్మానందాన్ని బ్రహ్మాత్మనో శోధిని నిర్వికల్పాన్మాత్ర వృత్తి ప్రజేతి కథ్యతేస్థిత భయ స్థిత ప్రజ స ఉచ్యతే సృష్టికి కారణభూతము ఉపాధి రహితము అద్వితీయము శుద్ధ చైతన్య స్వరూపము అయిన పరబ్రహ్మంలో తాదాత్మ్య భావం ఒక నిరంతర ప్రవాహ రూపంలో ఉంటే ఆ స్థితిని ప్రజ్ఞ అంటారు ఈ ప్రజ్ఞలో సుస్థిరతను సాధించిన ఈ ప్రజ్ఞలో సుస్థిరతను సంపాదించిన వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు ఎ స్థిత భవేత్ ప్రజ్ఞాయనందో నిరంతర ప్రపంచో విస్మృతప్రాయ సా జీవన్ముక్త ఇష్య స్థిత ప్రజ్ఞుడై అప్రతిహతమైన ధారలాగా స్థిరమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ప్రపంచస్మృతి లేనివాడు జీవన్ముక్తుడు అనబడతాడు జాగర్ధర్మవివర్జిత బోధో నిర్వాసనోయ్య సా జీవన్ముక్త ఇష్యే పరబ్రహ్మంలో లీనమైనప్పటికీ జాగరవుకుడై ఉండేవాణ్ణి ఇంద్రియ వ్యాపారాల నుండి విముక్తి పొందిన వాణ్ణి ప్రాపంచిక వాసనలు లేకుండా దృఢమైన హెచ్చరిక గలవాణ్ణి జీవన్ముక్తుడు అంటారు శాంత సంసారకలనకలం వినిశ్చితం సీవన్ముక్తయిష్యతే వినిశ్చితం స జీవన్ముక్తయిష్యాలి సంసారంలో ఉన్న మమతాహంకారాలు లేని వాన్ని శరీరాంగాలు ఉన్న వాటి ప్రసక్తి వాన్ని ఏ ఆరాటాలు లేనివాణ్ణి జీవన్ముక్తుడంటారు వర్తమానేపి దేహేస్మి జ్ఞాయావదనువర్తిని అహంత మమతా భావో జీవన్ముక్త సెలక్షణం ఏ మనిషికైనా నీడ మీద అభిమానం ఉండదు అదేవిధంగా జీవాత్మను నేడలా వెంటాడే శరీరంపై నాది అనే మక్కువ లేకపోవటం నేను అనే కర్తృత్వ భోక్తృత్వ భావనలను కలిగి ఉండకపోవటం జీవన్ముక్తుని లక్షణం అతీతాననుసంధానం భవిష్యత్ విచారణం ఔదాసీన్యప్ీవన్ముక్త లక్షణం గతించిన పూర్వవైభవాలను భవిష్యత్ ప్రణాళికలను వర్తమానంలో ప్రాప్తించిన స్థితిగతులను పట్టించుకోక ఉదాసీనంగా ఉండటం జీవన్ముక్తిని యొక్క లక్షణం గుణదోష విశిష్ట విలక్షణే సర్వ్రమదర్శివం జీవన్ముక్త లక్షణం వివిధనామరూపాలతో అంతులేని పరిమాణ ఆకృతులతో లెక్కకు మిక్కిలి గుణదోషాలతో కనిపించే ఈ ప్రపంచంలోని అన్ని వస్తువుల వెనుక చైతన్య రూపంలో ఉన్న పరబ్రహ్మాన్ని మాత్రమే చూడటం జీవన్ముక్తుని లక్షణం ఇష్టానిష్టార్థ సంప్రాప్త సమదర్శితీ ఉభయత్రా వికారిత్వం జీవన్ ముక్తస్య లక్షణం ఇష్టమైన వస్తువు ప్రాప్తించినప్పుడు మోదం అనిష్టమైన వస్తువు ప్రాప్తించినప్పుడు లేదా ఇష్టమైన వస్తువు పోయినప్పుడు ఖేదం ఈ రెండు పరిస్థితులకు అతీతంగా సమదర్శిత్వాన్ని కలిగి ఉండటం జీవన్ముక్తుని యొక్క లక్షణం బ్రహ్మానందరసస్వాదాసక్తిత్తత అంతర్బహిర విజ్ఞానం జీవన్ముక్త లక్షణం ఇది నా సొంతం అంతరంగికమైనది ఇది నాది కాదు బాహ్యమైనది ఈ విధమైనటువంటి భావనలు లేకపోవటం జీవన్ముక్తుని యొక్క లక్షణం ేహేంద్రియాదవ కర్తవ్యే మమాహం భావర్జిత ఔదాసీన్య యత్తిష్టేత్సీవన్ముక్తలక్షణ తీవ్రమైన స్థాయిలో పనిచేస్తున్న నేను నాది అన్న భావనలు లేకపోవటం తన శరీరం మేధస్సు వగైరాలు తనవి కావని అనుకోవటం ఈ విధమైన తటస్థభావన జీవన్ముక్తిని లక్షణం విజ్ఞాత ఆత్మనోయ బ్రహ్మభావేర్బలాత్వంధవిర్ముక్కు సీవన్ముక్తలక్షణ భవబంధాలను పూర్తిగా తుకోవటం శృతివాక్యాలలో చెప్పబడినట్లు తానే బ్రహ్మమనే ఎరుకు కలిగి ఉండటం ఇవి జీవన్ముక్తిని లక్షణాలు దేహేంద్రియేష్హంభావ ఇదం భావస్తకే యస్ నో భవత క్వాపి సా జీవన్ముక్తయిష్యతే దేహం ఇంద్రియాలపై నావి అనే అహం భావం లేకపోవటం మిగిలిన వాటిపై ఇవి వివిధములైన వస్తువులు అనే భావం కలక్కకపోవటం ఇవి జీవన్ముక్తుని లక్షణాలు నా ప్రత్యక్ బ్రహ్మా నోర్భేదం కదా బ్రహ్మ సర్గయో ప్రజ్ఞయో విజానా జీవన్ముక్తలక్షణ జీవాత్మ పరమాత్మల మధ్య సృష్టి సృష్టికర్తల మధ్య అభేదభావాన్ని సాక్షాత్కరించుకున్నవాడే జీవన్ముక్తుడు సాధుభై పూజ్యమా అస్మిన్ పీడ్యమా దుర్జనై సమభావ భ సా స జీవన్ముక్తలక్షణ సాధుజనులు పూజించిన దుర్మార్గులు దుర్జనులు పీడించిన సమభావంతో ఎవరైతే ఉండగలుగుతాడో వాళ్లే జీవన్ముక్తులు ఎత్ర ప్రవిష్టా విషయాపరేరిత నదీ ప్రవాహ ఇవ వారి రాశవు నవిక్రియా ినంతి సన్మాత్రతయా నవిక్రియాముత్పాదయంతేషిముక్త ఎన్ని నదీ ప్రవాహాలు సాగరంలో కలిసిన ఆ సముద్రంలో ఆ సాగరంలో వృత్తి కలుగదు అదేవిధంగా ఇతరులు ఎన్ని ఇంద్రియ భావనలు కలిగించాలని ప్రయత్నించినా చెలించక బ్రహ్మ తాదాప్యంలో ఉండేవాడు జీవన్ముక్తుడు విజ్ఞాత బ్రహ్మతత్వస్య పూర్వ సంస్ృతి అస్థిచేన్న సవిజ్ఞాత బ్రహ్మభావ బహిర్ముఖ పరబ్రహ్మమే సత్యమని సాక్షాత్కారం చేసుకున్నవానికి అంతకు పూర్వంలా కాక ఇంద్రియార్ధాల పట్ల పూర్తి విముఖత కలుగుతుంది అలా కాకపోతే అతనికి సత్య సాక్షాత్కారం కాలేదని ఇంద్రియార్ధాల ఆకర్షణలు విడలేదని అర్థం ప్రాచీనవాసనా వేగా దశ సంసరతి చేందీభవతి వాసనా జ్ఞాని అని చెప్పుకునేవాడు తన పూర్వ సంస్కారాల వల్ల ఇంద్రియ విషయాలపై ఆకర్షణలు కలుగుతున్నాయని సంజాయిషి ఇస్తే అది సమర్థనీయం కాదు ఎందుకంటే జ్ఞానోదయం వల్ల కోరికలు పూర్తిగా నశిస్తాయి కదా అత్యంతకాముక్యాపి వృత్తి కుంఠతి మాతరీ తథ్రహ్మణి జ్ఞాతే పూర్ణానందే మనీషిణ అత్యంత కాముకుడైన తన తల్లి సమక్షంలో సంయమనంతో ఉంటాడు కదా అట్లాగే సచితానంద బ్రహ్మ సాక్షాత్కారం అయిన తరువాత ప్రాపంచిక కోరికలు ఉండనే ఉండవు ఆచార్య శంకరులు ప్రారబ్ధవిచారణ ప్రారబ్ధ విచారణ గురించి వివరిస్తూ ఉన్నారు నిదిధ్యాసనశీల బాహ్య ప్రత్యయ ఈక్ష్యతే బ్రవీతిశ్రుతిరేత్య ప్రారంధం ఫలదర్శనాత్ నిధిధ్యాసన ద్వారా జ్ఞానోదయమైన మహాత్ములు ఆహార పానీయాదులు తీసుకునుట మోక్షేచ్చగల సాధకులకు సహాయించేటటువంటి కార్యాలు చేయటం చూస్తాం శృతివాక్యానుసారం ప్రారంధం అంటే కర్మఫలం వల్ల అలా జరుగుతున్నది కానీ వాంచల వల్ల కాదు కర్మఫలం మూడు విధాలు ఒకటి సంచితం రెండు ప్రారంధం మూడు ఆగామి సంచితం అనేక జన్మల్లో చేసిన కర్మఫలాల మొత్తం ప్రారంధం పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలాల మొత్తంలో ప్రస్తుత జన్మలో అనుభవించవలసినటువంటి భాగం ఆగామి రాబోయే జన్మలలో అనుభవింపవలసిన భాగం అంటే ప్రస్తుత జన్మలోని కర్మఫలం మరియు సంచితకర్మఫలం ఈ రెండింటి యొక్క పూర్ణత్వం సుఖాద్యనుభవో యవత్ తావత్ ప్రారంభమిష్యతే ఫలోదయక్రియా పూర్వ నిష్క్రియో నీ కుచిత్ సుఖదుఖానుభూతులు ఉన్నంతవరకు ప్రారంభం ఉంటుందని అంటారు అనుభవించే ఫలితానికి కారణమైన కర్మ ఉండి తీరాలి కర్మ లేకుండా ఫలితం ఉండదు అహం బ్రహ్మేతి విజ్ఞానాకల్పకోటి శతాజితం సంచిత విలయంతి ప్రబోధాత్ స్వప్నకర్మవత్ స్వప్న సమయంలో మనం చేస్తున్న పనులు మెలకువరావటంతో మాయం అవుతాయి కదా విధంగా శతకోటి జన్మల్లో చేసిన కర్మల ప్రారంధం బ్రహ్మజ్ఞానం వల్ల పూర్తిగా నశిస్తుంది యత్ స్వప్నవేళా పుణ్యం వా పాపముల్బణం సుప్తో స్వప్నంలో చేసిన పాపపుణ్యాలు మనిషి మేలుకున్న తరువాత అతనిని నరకానికి గానీ స్వర్గానికి గానీ కొనిపోగలవా స్వసంగముదాసీనం పరిజ్ఞానభోయ నశిష్యతిత్ కదాచిత్వికర్మభి ఆత్మసాక్షాత్కారం తరువాత ఆకాశం వలి నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉన్నవాళ్ళకి భవిష్యత్కర్మలు కూడా అంటవు నోటయోగేన సురాగంధేన లిప్యమోపాధిగిన తద్ధర్మైర్నేవలిప్యతే తద్ధర్మైర్నైవలిప్యతే ఘటంలోని సుర యొక్క వాసన ఆ ఘటంలోని ఆకాశాన్ని అంటజాలదు అట్లాగే ఆత్మ ఉపాధులలో మునిగి ఉన్న వాటి ధర్మాలు ఆత్మను అంటజాలవు జ్ఞానోదయాత్పురారబ్ధం కర్మ జ్ఞానాశ్యీ అదత్వా స్వఫలం లక్ష్యముశ్యోత్సృష్ణ బాణవత్ ఎక్కువ పెట్టిన బాణాన్ని వెనుకకు తీయవచ్చు కానీ విడిచిపెట్టబడిన బాణాన్ని ఉపసంహరించలేము జ్ఞానోదయానికి పూర్వం చేసిన కర్మల ఫలాన్ని విడవబడిన బాణంతో అంటే ఉద్గారిత శరంతో పోలుస్తారు అది జ్ఞానోదయం వల్ల అది జ్ఞానోదయం వల్ల నశించదు దానివల్ల ప్రాప్తమైన శరీరం తక్కిన పరిమాణాలను తక్కిన పరిణామాలను అనుభవించవలసిందే వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో బాణ పశ్చాత్తు గోమతౌ నేతి చెన్ నష్టతి చనత్యేవ లక్ష్యం వేగే ననిర్భరం పులిని లక్ష్యంగా చేసుకుని విడవబడిన బాణం ఆ లక్ష్యం పులికాక గోవు అయినా దాన్ని భేదించక మానదు వేగం వల్ల కలిగిన పూర్తిశక్తితో లక్ష్యాన్ని తాకక మానదు ప్రారంబ్ధం బలవత్తర ఖువిదాంభోగే నయ సమ్యుత విలయ ప్రాక్సిగా బ్రహ్మాత్యైక్యమవేక్ష తన్మయతయాస్థితం ని ప్రారం కర్మఫలం బీయమైంది దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే నశిస్తుంది కానీ పరబ్రహ్మంతో తాదాత్మ్యం చెందిన సాధకుని మీద సంచిత ప్రారంధ ఆగామి కర్మలు మూడూ పనిచేయలేవు అవి అతని దహింపబడి దింపబడి నిష్ఫలమవుతాయి కాబట్టి బ్రహ్మజ్ఞానిపై ఈ సృష్టిలోని ఏ బలమూ పనిచేయలేదు కేవల బ్రహ్మాత్మనైవాత్మని తిష్టతో మునేహే ప్రారబ్ధ సద్భావ కథనయుక్త స్వప్న అర్థసంబంధకథేవ జాగ్రత్త స్వప్నంలో చూసిన వస్తువులతో మేలుకున్న తర్వాత ఏ సంబంధమూ ఉండదు అట్లాగే అద్వితీయ పరబ్రహ్మంలో లీనమై ఉపాధులకు అతీతుడైన బ్రహ్మవేత్తకు ప్రారబ్ధకర్మ అర్థరహి అర్థరహితమైనదవుతుంది తిభాసే ప్రపంచే దేహోపయోగిపించే కరోత్యహం తమతామి స్వయం తిష్టతి జాగరేణ నిద్ర మేలు కొన్న వ్యక్తి కరలో చూసిన తన స్వప్న శరీరంపైన తక్కిన వస్తువులపైన మమతానురాగాలను కలిగి ఉండడు స్వప్నభంగం అయిందని దుఃఖిస్తూ కూర్చోడు నే న్రహస్త వృత్తి చేద్రయా ముష్యే ధ్రువం స్వప్నకాల మందలి ఘటనలను సమర్ధించుటం కాని ఆ సమయంలో కనిపించిన వస్తువులను సంగ్రహించాలని గాని ఎవరు అనుకోరు ఒకవేళ ఆ మిథ్యాప్రపంచానికే ఎవరైనా అంటిపెట్టుకొని ఉంటే వాళ్ళు ఇంకా మేలుకోలేదని రూఢిగా చెప్పవచ్చు తద్వత్ పరే బ్రహ్మ వర్తమాన సదాత్మనా తిక్ష స్మృతి స్వప్నవిలోకి తథా విద్రామోచనాద బ్రహ్మంతో తాదాత్మ్యం చెందినవాడు సర్వాన్ని బ్రహ్మమయంగా చూస్తాడు నిద్రలో కనిపించిన సంఘటనలు మనుష్యులకు గుర్తున్నట్టు వ్యాపారాలను అంటే నిద్రాహారాదులను స్వప్న వృత్తాంతాలుగా పరిగణిస్తాడు కర్మణ నిర్మితో దేహ ప్రారబ్ధం తస్య కల్ప్యత నానాత్మనోయుక్తం నైవ ఆత్మా కర్మ నిర్మిత ఈ శరీరం వివిధ జన్మల్లో చేసిన కర్మల ఫలం కనుక ప్రారంధం దేహానికే అన్వయిస్తుంది కాని ఆత్మకు కాదు ఆత్మ కర్మనిర్మితం కాదు గదా అజో నిత్య శాశ్వత ఇతి బ్రూతే శ్రుతిరమోఘవాక్ తదాత్మనా తిష్టతో కుత ప్రారంధకల్పన శృతివాక్యానుసారం ఆత్మకు జనన మరణ క్షీణాదులు లేవు అది అనాది అయినది శాశ్వతమైంది అటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందిన వాని మీద ప్రారంబ్ధం ఎలా పనిచేస్తుంది प्रारब्धं तदा प्रार्धं सिदा देहात्ति देहात्म भाव नारजता मत देहभ्रांति उन्नवर के प्रार्धम आत्मसाक्षात्कार प्यक्ति देहता उ असाध्यम बी अतन विषय लने असंबं शरीर प्रारब्धकल्पना भ्रातिरवी अध्यस्थ सत्मसत्युत जनि अजात कुत नाश प्रारब्धमस कुत శరీరానికి ప్రారంధాన్ని ఆపాదించటం కూడా దోషమే ఒక వస్తువు మీద ఆరోపించబడిన వేరొక వస్తువుకు ప్రత్యేకమైన ఉనికి ఎక్కడిది ఉనికి లేని దానికి చావు ఉంటాయా కాబట్టి నిజ జీవితంలోని దేహానికి కూడా ప్రారంధం లేదు జ్ఞానేనాజ్ఞానకార్య సమూలస్ లయో తిష్టత్యయం కథం దేహ ఇది సమాధాతుం బాఖ్య బాహ్యదృష్ట్యా ప్రారంధం వదతి నతు శ్రుతి నేహాదిసత్యబోధనాయ విపశిత అజ్ఞానం వల్ల కలిగిన పరిణామాలను సమూలంగా నాశనం చేసేదే జ్ఞానం అలా అయితే జ్ఞానోదయం అయ్యాక అజ్ఞాన ఫలమైన శరీరం యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి శరీరం ప్రారంధం వీటి యొక్క మనుగడ బాహ్యదృష్టి ప్రకారమే శరీర సులభంగా అర్థం చేసుకోవటానికి మాత్రమే శృతులు ప్రారంధ సిద్ధాంతాన్ని వచించాయి దేహాదులు సత్యమని శృతుల అభిప్రాయం కాదు శాశ్వతము అద్వితీయము అయిన పరబ్రహ్మతత్వాన్ని బోధించటమే శృతుల అభిమతం